నిర్ద్వంద్వోభవ సత్వస్థ అంటూ సో త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యోభవార్జున అంట స్టేట్మెంట్ అంటే అది మనిషిని కదిలించేసే స్టేట్మెంట్ ఆయన అంటాడు వేదంలో కర్మకాండ అదే అపరావిద్య ఇక్కడ కూడా అదే రాబోతోంది ఈ కర్మకాండ త్రైగుణ్య విషయా ఇది సబ్జెక్ట్ మ్యాటరు సత్ప్రదస్మో గుణాత్మకమైనటువంటి సంసారం తప్ప మరొకటేం కాదు నిస్త్ర అయ్యే మరి ఐజే మతం నేను త్రైగుణ్యంలో నిస్త్రైగుణ్యం భవార్జున నీకు జాతనైతే గో బియాండ్ త్రిగుణ హే అర్జున నా అడ్వైజ్ నీకు అది నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీ మీద ఉండే ప్రేమతో నీకు నేను అడ్వైజ్ ఇస్తున్నాను మరొకడికి మరొకడికి నేను అలా చెప్పను ఓకే బిన్ త్రిగుణ అనే కానీ నీకు నేను చెప్పి సలహా ఏమిటంటే యు ఆర్ మై ఫ్రెండ్ ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రేమించేప్పుడు ఆ ప్రేమ అనేది అలా చెప్పనించి చెప్పడానికి ప్రేరణ చేస్తుంది అయ్యో మనం చెప్పాలి చెప్పకపోతే పాపం వాళ్ళకి తెలియకపోతుందే అనే ఒక ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతోటి హే అర్జున నిశ్రయగుణ్యోభవ చేతనైతే నిశ్రయగుణ్యోభవ అంటాడు ఈ గుణములకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని అది వేదమే చెప్పింది కానీ మరి వేదంలో ఉండే పరాభాగం చెప్పింది అపరాభాగం చెప్పలేదు కాబట్టి నిర్మోహమాతంగా రూత్లెస్గా అవిద్యని తోసిపుచ్చి బరువు తగ్గిపోతుందండి చేతిలో ఉన్న బరువు పారేయాలంటే కూడా ధైర్యం ఉండాలి అలా చేసినా నాడు మాత్రమే మనిషి తన యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఆయనంట నిరాకృత్యి పూర్వపక్షం పశ్చాత్ సిద్ధాంతో వక్తవ్య భవతీతి పూర్వపక్షం నిరాకరిస్తే ఎప్పుడూ కూడా అపరావిద్య పరావిద్య చెప్పి అపరావిద్యను నిరాకరించి పరావిద్యను పట్టుకోవాలి అది అది పద్ధతి శాస్త్రం అలాగే ఉంటుంది ఎందుకంటే పూర్వపక్షాన్ని నిరాకరిస్తే కానీ సిద్ధాంతాన్ని పట్టుకోవడం కుదరదు పూర్వపక్షాన్ని నిరాకరించడం ఒక స్టెప్పు సిద్ధాంతాన్ని పట్టుకోవడం రెండో స్టెప్పు ఈ స్టెప్ అక్కడ లేకుండా ఆ స్టెప్పుకు వెళ్ళడం అలా కుదరదు అలాగంటే కాంప్రమైజెస్ కుదరం కాంప్రమైజులు సిన్థసిస్సులు అవేం కుదరం సో పూర్వపక్షం లేక్య సో పూర్వపక్షాన్ని తిరస్కరిస్తే కానీ సిద్ధాంతం చెప్పడం కుదరదు ముందు తిరస్కరించి పశ్చాత్ సిద్ధాంతం వర్తవ్య ఆ తర్వాతనే సిద్ధాంతాన్ని చెప్పాల్సి ఉంటుంది వర్తవ్యో భవతి ఇది న్యాయా అది రేషనల్ అప్రోచ్ న్యాయము అంటే యుక్తియుక్తమైన పద్ధతి ఆ న్యాయాన్ని అనుసరించి శృతి అపరావిద్య అపరావిద్య అని విభాగం చేసి అపరావిద్యని డిఫైన్ చేసి దీన్ని నువ్వు పక్కన పెడితే కానీ పక్కన పెట్టి అంటే దాన్ని ఏమీ నిరాక దాన్ని తూలనాడటము కించపరచటము కాదు దాని యొక్క స్వరూపం ఇట్టిది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవరో దానికి పోతావు నేను ఆత్మస్వరూపములను నిష్టగలిగిన వాడను నాకు అక్కర్లేదు అని నిరాకరించడం చేతనవ్వాలి అప్పుడే కుదురు ఎందుకంటే అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతారు మరైతే వేదం ఎందుకు చెప్పింది ఈ కర్మకాండని ఈ కామ్య కర్మలని వేదం ఎందుకు చెప్పింది ఇలా రకాల సౌండ్ వస్తుందండి ఎందుకంటే పెళ్లి వైద్యాలు అవి ఉన్నాయి సో వేదం ఎందుకు చెప్పింది వేదం ఈజ్ లైక్ ఎ సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో అన్ని రకాలు ఉంటాయి మంచి క్వాలిటీ యూస్లెస్ క్వాలిటీ మిడిల్ క్లాస్ క్వాలిటీ అన్ని క్వాలిటీస్ ఉంటాయి తర్వాత ఆ సూపర్ మార్కెట్లో సామాను అన్ని కూడా మీరు ఏది పికప్ చేస్తే అదే బాగుండే చేయలే ఇప్పుడు మీరు బట్టలు ఉతికే సబ్బుందనుకోండి బట్టలు సబ్బు ఏదో ఏదో దృష్టాంతం తీసుకోవాలి కాకుండా తీసుకున్నా మంచి హై క్వాలిటీ అంటే ఆల్కల్ అవన్నీ కూడా బాగా పరిశీలన చేసి బట్టల యొక్క లాంగ్జివిటీకి తేడా రాకుండా బట్టలకు ఉన్నటువంటి ఆ ఫైబర్ సిల్విలోస్ ఫైబర్ని బ్రేక్ చేయకుండా వాటిని శుద్ధి చేయాలి అలాగే బట్టల యొక్క రంగు వాటి లాంజివిటీ వీటన్నిటిని కన్సిడర్ చేసి చాలా సోఫిస్టికేటెడ్ రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి బట్టల సంబంధ ఉంటుంది అది పది రూపాయలు ఉంటుంది మన లోకల్ మార్కెట్లో ఎందుకు పనికిరాని నూనె కొనుక్కొచ్చి దాన్ని కొంచెం సెపానిఫికేషన్ ఏదో చేసి ఆ వచ్చిన ముద్దని ఇక ఇలా కట్ చేసి దానిని చుట్టూ ఓ ఆయిల్ కాగితం చుట్టూ అమ్ముతారు అది రూపాయి ఉంటుంది మీరు ఈ రూపాయి సబ్బు చేతిలోకి తీసుకుని ఈ సబ్బు అడిగితే తీసుకోండి వన్ రూపీ బాగానే ఉంటుందండి బాగానే ఉంటుందండి అని చెప్తాను ఆ పక్కనే పది రూపాయల సబ్బే ఉంటుంది మీరు మరి అది ఉందండి అంటే మరి అది ఎందుకుందంటే మీరు కావాలంటే అది అది ఇంకా బాగుంటుందని చెప్తారు హీ ఓంట్ సే దిస్ ఈజ్ బ్యాడ్ బికాజ్ హీజ్ ఆఫరింగ్ ఇట్ మీరు పది రూపాయలు సార్ కొనుక్కోవచ్చు ఇంకొకడు ఫర్ సమ్ రీజన్న ఇంకోహడు హీ వాంట్స్ టు సేవ్ ఇన్ ద మా దగ్గర రూపాయి ఉండి బట్లు ఉట్టుకుంది కావాలి ఏదో ఆహారం ఉంటే చాలు అనే భవనంలో ఉన్నాడు దీన్ని కాబట్టి సూపర్ మార్కెట్లో ప్రతీదే ఆఫర్ చేస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫర్ అండ్ ఇట్ ఈజ్ అప్ టూ ల్యూ టు చూజ్ వేదం సూపర్ మార్కెట్లు వేదంలో కర్మకాండలు కామ్యకర్మలో ఆఫర్ చేస్తారు మీరు శత్రువు మీద ద్వేషభావంతో శత్రువుకి నష్టం కలగాలి అని మీరు అనుకుని ఏదైనా కర్మ చేయదుకుంటే దాన్ని కూడా ఆహారం చేస్తుంది కదా ఇంకేం కావాలి అది కూడా ఆహర్ చేస్తుందండి కార్గిల్లో మనం నగ్గాలి పాకిస్తాన్ మీద ఏదైనా కర్మ ఉందా అంటే ఉంది ఈ ఉందని ఇది ఆ సందర్భంలో మరి అది సో వర్షాలు పట్టలో ఏదో కర్మ ఉందా ఉంది సో ఎందుకు ఉందంటే ఈ సూపర్ మార్కెట్లో ఎందుకు ఉన్నాయనే ప్రశ్నే ఉంది అంటే అవసరం వాడు హోడ ఉంటాడు ఇప్పుడు మీరు మార్కెట్ కూరగాయలు కొనుక్కునికెళ్ళారనుకోండి మాన్న మార్కెట్కి పుచ్చు వంకాయలు అమ్ముతూ ఉంటాడు అక్కడ ముందు ముందే గుమ్మంటే హోదా అవుతాడు కేజీ రూపాయి కేజీ రూపాయి ఆ ముందుకు వెళ్తే స్పెషల్గా వాడు అలాగా నీళ్లు పోసి రంగు దాపడతాడు కేజీ పది రూపాయలు మీరు అనుకోవచ్చు ఇవి ఎవరు కొనుక్కుంటాడు ఎవరో ఒకరు కొనుక్కుంటాడు నేను ఒకరిని అడిగాను ఎందుకు అడుగుకుంటున్నాను నేను తెలియదండి తరిగేప్పుడు జాగ్రత్తగా ఏ భాగంలో కొంచెం ఓపిక కళ్ళు ముసుగు తరగడం కాకుండా మొదటి పుసుగు తరగడం కాకుండా జాగ్రత్తగా కట్ చేస్తే దాంట్లో కేజీ మనం కొనుక్కుంటే అర కేజీ మనకు మిగులుతుంది కాబట్టి రూపాయలు అర కేజీ వచ్చింది రూపాయలో కేజీ వచ్చిందని అన్నట్టు అనిపించినా రూపాయలు అర కేజీ వచ్చింది చాలు మనకి మన కూర అయిపోతుంది అని ఆయన లాజిక్ అయింది సో మార్కెట్గా జమానా ఇట్ ఈజ్ లైక్ సో మనం చూస్ చేసుకునేప్పుడు జాగ్రత్త చూస్ చేసుకోవాలి అంచేతనే సపోజ్ యూ సే ఐ మే హ్యూమన్ బీయింగ్ దెన్ శాస్త్రాన్ని చెప్తుంది యాక్ట్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ అని చెప్తుంది నేను ఆత్మస్వరూపని ఆ లెవెల్కు వచ్చి ఇట్లా చెప్పదు ఎందుకంటే నేను అహం మనుష్య హానుకునేవాడిని నువ్వు మనుషులు కాదుగా ఆత్మస్వరూపుడు అంటే నన్ను మనుషుడు కాదన్నాడు వీడని వాడి మీదేమో లా సూట్ వేసినా వేస్తుంది అమెరికాలో వేదాలతో వాటర్ చూసేవాడు చాలా జాగ్రత్తగా పాఠం చెప్పాలి ఎందుకంటే ఒక లీగల్ నోటీస్ ఇచ్చినా ఇస్తారు అధ్యక్షలే అక్కడ ఏది కూడా ఎసెప్టివ్గా చెప్పరు ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ దిస్ మెడిటేషన్ In the, in the prescribed fashion, to the best of your ability, I don't find any reason why it should not work. That's <laughs> what I'm saying. I don't know why it should work. I don't know why it should work. So, Allah said. That's what I'm saying. <laughs> you know, you follow a list. That's <laughs> what I'm saying. That's <laughs> what I'm saying. ఆ రికార్డు ఒక జెరాక్స్ కాపీ మనకిచ్చే ఒక కాపీ వాటి దగ్గర పెట్టుకున్నాను లేయల్ నోటీస్ ఒకటిస్తాడు నేను ఇది ఫలం వస్తుందని చూశాను నాకు రాలేదు నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మొమ్మైనాయి కాబట్టి నేను ఇమోషనల్గా చాలా స్ట్రెయిన్కి గురైపోయాను కాబట్టి ఆ ఇమోషనల్స్ మరి ఇమోషనల్గా స్ట్రెయిన్కి గురైపోయి ఏం చేయాలి నువ్వు ఒక హండ్రెడ్ డాలర్స్ ఇస్తే నాకు స్ట్రెయిన్ తగ్గుతుంది అని వేస్తాడు అని ఒక సూట్ ఒకటి అంటే అక్కడ ఏది చెప్పినా ఖచ్చితంగా ఇలాగ ఉంటుందని చెప్పకూడదు అన్నిటికీ కూడా ఆ లీగల్గా చెప్తూ ఉండాలి సో ఆ విధంగా ఇఫ్ యూ స్థింక్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ దెన్ వేదా టెల్స్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ యాక్ట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ డోంట్ బిహేవ్ లైక్ ఎన్ అహం బ్రాహ్మణ దెన్ యాక్ట్ లైక్ ఏ బ్రాహ్మణ అహం క్షత్రియ క్షత్రియ ధర్మాలన్నీ చెప్తున్నాయి అహం కర్త కర్మని బోధిస్తుంది అహం ఐ వాంట్ టు నో అటీచర్స్ డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్ లీవ్ ఇట్ ఓపెన్ అయామ్ లీవ్ ఇట్ ఓపెన్ ఎందుకంటే నువ్వు అయాం పక్కన ఏది పెట్టినా అది నిన్న మీకు మనం చేశాను అది ఇదంశం అవుతుంది కానీ అనిధం అంశం కాదు అజ్ఞానం అంటే వాళ్ళు అలాగే ఉన్నాం అవి డోంట్ సే ఎనీథింగ్ జస్ట్ లిమిట్ లైక్ ఐ ఆ దెన్ ఇన్వెస్టిగేట్ ఇట్ అండ్ యూ విల్ నో వాటి ఊరికే దానికోసం దెబ్బలాడేందుకు మీమాంసెందుకు యూ విల్ నో వాటి అప్పుడు అటువంటి దృష్టికోణంలో ఒకటి ముందుకు వచ్చాడు అనుకోండి వాడికి అయినా నువ్వు పుట్టలేదు అయితే మరి పుట్టుక బేస్డ్ కర్మకాండ అంతా నువ్వు నువ్వైతే పుట్టలేదు ఆ కర్మకారు గురించి నీకెందుకు నువ్వు పుట్టలేదు నువ్వు మరణించట్లేదు అంటే మరైతే నాకు తగ్జనే వాడబెడతాడో అని బెంగేదో ఉన్నా ఇంకా బెంగే ఉంది నేను మరణించను కదా నేను మరణిస్తే నాకు మరణం లేదు కాబట్టి తగ్జనే వాడబెడతాడనే బెంగే ఉంది కొంతమంది తగ్గినే వాడబెడతారో అని బెంగతోనే ఉంటారా ఈ తర్వాత వాళ్ళు సరిగ్గా పెడతారో పెట్టడో అని ఆత్మశాార్థం చేసుకుంటారు So all problems, because I don't need any of those things. Why? What is your specialty? I am not going to die. Why? Atma is not going to die. I am Atma. I am Vriyate. Najayate and Vriyate. Over. So, I tell you, Adanta. Adanta is a good thing. It is a good Adanta. Right It is a good thing. It is a good thing. సో అపరా విద్యని ఆ విధంగా నిర్మోహమాత్రంగా ప్రోత్సహించుతారు తర్వాత మంత్రం ఉన్నాము త్రాపరా ఋగ్వేదోయజుర్వేద కామవేద అథర్వేద శిక్షాకల్ప వ్యాకరణం నిరుక్తం జ్యోతిషమితి ఇది అపరాయిత పరాకి తర్వాత వద్దాం ముందు అపరాధం కది పూర్వపక్షం ముందు చెప్పి సిద్ధాలతో కలవట్ కదా ముందు నిరాకరించాల్సింది ఏమిటో తెలుసుకుని నిరాకరించిన వెంటనే మేము నిరాకరించద్దు ఇంకా విషయం తెలుసుకుని అచ్చబెట్టండి విషయం తెలుసుకుని అచ్చపెట్టి నిరాకరించే సమయం వచ్చినప్పుడు నిరాకరిస్తాం సో తత్ర అపరాధం ఈ తత్ర అతను తత్ర అంటే తయోహని ఆ రెండింటిలో రెండున్నాయి కదా సప్తమే ఆ రెండున్నాయి ఆ రెండింటిలో అపరాధ ఉండు తర్వాత పరా ఆ క్రమం కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు వై దట్ సీక్వెన్స్ హ్యాస్ టు బి ఫాలో తత్ర అపరా ఈ అపరాని మహాత్ములు ఏమన్నారంటే ఇది మిథ్యా నిరూపణ ఉన్నారు ఎందుకంటే నిరాకరించాలి కదా ఉంటుంది నిరాకరించాలి దాన్ని మిక్ష అసలే లేదనుకోండి మీరు నిరాకరించక్కర్లేదు కాబట్టి దాని గురించి చెప్పలేదు ఉన్నది సత్యం అనుకోండి నిరాకరించకూడదు ఎందుకంటే సత్యాన్ని నిరాకరిస్తే వాడు సత్యం నుండి వంచితుడైపోతాడు సో ఫాల్స్హుడ్లో చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంది కాబట్టి సత్యమైతే నిరాకరించకూడదు యూ టేక్ ఇట్ తుచ్చము అంటే నాన్ ఎగ్జిస్టెంట్ లేదనుకోండి నిరాకరించను అక్కర్లేదు ఇది మధ్య ఈ రెండింటి మధ్యలో ఉండేది ఉంటుంది కానీ సత్యం కాదు కాబట్టి ఏం చేయాలి నిరాకరించాలి సినిమా ఏమిటి చెప్పండి కొంతమందికి మిథ్య అంటే ఇష్టం ఉండదు దే ఫీల్ దట్ మిథ్యా ఈజ్ ఆల్ గడబిడా ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ వాట్ ఈజ్ సినిమా సినిమా ఏమిటో చెప్పండి మీరు సత్యం అని అనగలరా సినిమా సత్యమని అనగలరా మీరు సినిమా సత్యం అన్నారనుకోండి నేను మిమ్మల్ని ఆశీర్వచనం చేసిన పక్కకి వెళ్ళిపోతా ఇంకా నేను మీకేం చెప్పను ఎందుకంటే నాకు మీకు కామన్ గ్రౌండ్ లేదు ఇంకా అయినా నేను మీతో కూర్చొని దెబ్బ నాకు మీకు కామన్ గ్రౌండ్ లేదు హూ ఈజ్ ఆన్ ది హయ్యర్ గ్రౌండ్ మే గాడ్ బ్లస్ యూ యూఆర్ ఆన్ ది హయ్యర్ గ్రౌండ్ నేను పక్కన తప్పుకుంటా కాబట్టి సినిమా సత్యం కాదు కదా ఓకే సత్యం కాదు అలాగని సినిమా నాన్ ఎగ్జిస్టెంటా నాన్ ఎగ్జిస్టెంట్ ఏంటంటే వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసి రావచ్చు కాబట్టి నాన్ ఎగ్జిస్టెంట్ అనడానికి లేదు అయితే నాన్ ఎగ్జిస్టెంట్ కాదు దేర్ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్ ఎగ్జిస్టెంట్ you you should not say that existent annu meer ante you are mistaken again so so it is neither man existent nor it nor existent it is somewhere in between deenigo peru okadu pettukundam english lo peru cheppamanna meer adigithe nenu cheppalenu endukante english lo aa concept ledhu they did not investigate it that way వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు అంత లోతుగా అంచేతను ఆ కాన్సెప్టే రాలేదు అది రాకపోవడం చేత ఇంగ్లీష్లో పేరు దానికి సరైన పదం రాలేదు ఏదో ట్యాంక్ టూ మొదలైన వాళ్ళు వచ్చిన తర్వాత ఫిలాసిమర్స్ వచ్చిన తర్వాత కింద మీద పడి పదాలు పెట్టుకున్నారు తప్పిస్తే క్లీన్ వర్డ్ ఒకటి దానికి రాలేదు వేరే వేద వేదాల్లో వేదములంటే అనాది కాలం నుంచి వస్తున్న వాంగ్మయము జ్ఞానరాశి దాంట్లో దిస్ కాన్సెప్ట్ ఈస్ తరలి అండర్స్టూండ్ and therefore they have given a name to that maya mithya indro maya vispurupa iyate so mithya ante it is neither non existing nor existent somewhere in between so like the scenes on this movie screen అలాగే కాబట్టి ఇక్కడ రాబోయే అపరావిజ్యంతా కూడా ఇదంతా మిథ్యా నిరూపణము మిథ్య అంటే ఇలా ఉంటుంది ఎంత బలంగా పట్టుకుని పీడిస్తుందంటే మిథ్య మనిషిని ఒక బ్రతుకంతా కూడా వాడిని కుదిపేస్తుంది మిథ్య ఓవర్ వాల్యూస్ ద ఫీల్ అవుతుంది ఇట్ ఈస్ నాట్ రియల్ రియల్ ఎప్పుడు కూడా సత్యం ఎప్పుడు కూడా సరళంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంది ఈ మిథయే చాలా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్గా ఉంది మిథ్య యొక్క స్వరూపం అట్లా సో మిత్యానికి కూడా ఏమిటంటే ఆ మిథ్య మిథ్యాన్ని నేను ఉంటే ఐ హ్యావ్ ఎంట్రడ్యూస్ నాన్న కాన్సెప్ట్దే బట్ మంత్రశాస్త్ర మంత్రంలో అయితే అపరా అనే అన్నారు అపరా విద్యది అది అవిద్య కూడా ఎనీవే అది ఏమిటో తెలుసిన ఋగ్వేద వైదిలు ఉన్నారంటే ఒళ్ళంతా కారం రాసినట్టయితే ఋగ్వేద ఋగ్వేదాన్ని పట్టుకున్న అపరావిద్య అంటే ఏమండి ఋగ్వేదాన్ని పట్టుకున్న అపరావిద్యను ఎందుకంటారండి అంటే ఋగ్వేదంలో ఏం చెప్పారు అగ్ని సూక్తము ఇంద్ర సూక్తము వరుణ సూక్తము వృష సూక్తము రాత్రి సూక్తము మేధా సూక్తము శ్రద్ధా సూక్తము అని ఇలాగా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సూక్తాస్ ఇందులో ఇన్ని సూక్తాలు ఎందుకు చెప్పాలి అసలు సూక్తంలో ఏం చెప్తారో దేవతని స్థుతిస్తారు అయితే మరి ఇన్ని సూక్తాలు ఎందుకు చెప్పారంటే అన్ని దేవతలు ఉన్నారు కాబట్టి అన్ని సూక్తాలు చెప్పారు ఓ అన్ని దేవతలు ఉన్నారన్నమాట ఉన్న సూక్తాలు చెప్పారు కాబట్టి ఉన్నారనే అనుకోవాలి కానీ మరి ఏవేదం ముందుకు వెళ్ళి ఏకం సద్విప్రాహ బహుధా వదంతి అని చెప్పి ఉన్నది ఒకే సత్యము కానీ అనేకములా భాషిస్తుంది అనేక నామరూపాలతోటి అనేక నామాలతోటి విద్వాంసులు వ్యవహరిస్తారు అంటే మరి ఈ భేదం అంతా ఏమిటనమాట ఇది ఇది యథార్థం కాదు మరి చెప్పింది వేదము సో చూడండి అపరా విద్యలో సత్యం కాదు కదా సుపరము లేనిది అనము కానీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ రియాలిటీ దానికి లేదు కాబట్టి అపరా విద్యలో దాన్ని పాఠశాల ఎవళ్ళు పారేశారండి వేదమే వేదమే పారేశారు ఉండకోపనిషత్తులో అపరా విద్య అన్నారు కఠోపనిషత్తులో అవిద్య అన్నారు ఋగ్వేదంలో కూడా ఐదుర్వేదంలో కూడా అలాగే చెప్తారు ఆ వాక్యం అలా లేదు ప్రజ్ఞానం బ్రహ్మ ఓ వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఋగ్వేద యజుర్వేద కర్మకాండకి మూల వంటి వేదం యజుర్వేద దేవతా సూక్తాలకి మూలం ఋగ్వేదమైతే ఆ దేవతలను ఆరాధించే కర్మ అంతా కూడా యజుర్వేదంలో నిరూపించబడి ఉన్నది సామవేద అథర్వవేద శిక్ష ఇంకా వేదాంగాలు వేదాంగాలు ఆరు శిక్ష అంటే ఫోనిటిక్స్ అంటే ఇంత ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఉదాహరణలో చెప్పాలి అనుదాణా చెప్పాలి ఆల్దటి శిక్ష వ్యాకల్పహ కల్ప కల్పహ అంటే కర్మకాండను నిరూపించే సూత్ర కల్ప అంటే నోహవ్ అని అర్థం ఒక కర్మ చేయాలి అంటే ఎలాగ చేయాలి దానికి కల్పము అని అంటారు ఇప్పుడు మీరు ఎప్పుడైనా పుస్తకం పేరు వెళ్ళదు వ్రత కల్పము అని విన్నారా వ్రత కల్పము అర్థం ఏమిటి సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలో ఆ ప్రొసీజర్ని ఈ పుస్తకంలో చెప్తారు సో ద ప్రొసీజర్ నోహవ్ ఓహో సో అది కల్పం అంటే ప్రొసీజర్ని డిస్క్రైబ్ చేస్తారు స్టెప్ వైజ్ డిస్క్రైబ్ చేస్తారు అది కల్ప వ్యాకరణం గ్రామర్ వేదిక గ్రామర్ నిరుక్తం ఈజ్ డిక్షనరీ ఎటిమాలజీ నిరుక్తం ఈజ్ ఎటిమాలజీ సో వేదిక ఎటిమాలజీ ఛంద మేటర్ అంటే పోయిట్రీ రూపంలో ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోయమ్స్ వెర్సెస్ రూపంలో ఉన్నప్పుడు వెర్సెస్లో మీటర్ మారుతూ ఉంటుంది అవన్నీ దానికి సంబంధించిన సమాచారం అంతా ఛందస్సు ఛందస్శాస్త్రం జ్యోతిషం జ్యోతిషం అంటే ఎస్ట్రానమీ అని అర్థం కాదు ఎందుకంటే యాస్ట్రాలజీ ఇట్ ఈజ్ హైలీ కమర్షియలైజ్ విషన్ వేదంలో ఎస్ట్రాలజీ ఇస్ నాట్ గివెన్ దట్ మచ్ ఇంపార్టెన్స్ అంచేతనే జ్యోతిషానికి రెండు భాగాలు చేసేసారు వేదాంగ జ్యోతిషము జ్యోతిషము జ్యోతిషం అంటే నార్మల్ జ్యోతిషం ఫోరాంట అంటే ఈ గ్రహాలను బట్టి మన భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసేటువంటి శాస్త్రం స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ బేస్డ్ సైన్స్ ఇట్స్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ బై ఇట్స్ సెల్ఫ్ అది ఇక్కడ సందర్భం కాదు అది పక్కన పెట్టండి ఇక్కడ సందర్భం ఏమిటంటే సూర్యుడు ఉదయించిది ఎప్పుడు అస్తమించేది ఎప్పుడు ఏమంటే సూర్యుడు ఉదయించిది ఆరు గంటల పదిహేను అస్తమించేది ఏడు గంటల పదిహేను అంటూ వస్తారండి ఇది మన వ్యవహారానికి ఉపయోగపడే సమాచారం ఎందుకంటే ఆరు పావులు సూర్యుదయం ఇస్తాడనుకోండి మీరు సూర్యోదయానికి ముందు ఏదైనా పని చేయదలుచుకుంటే దానికి ముందు మీరు అవ్వాలంటే పెట్టుకోవాలి మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి ఓకే సిక్స్ ఫిఫ్టీని సూర్యుడుదయ ఇస్తాడు కనుక నేను ఎయిట్కి ఆఫీస్కి వెళ్ళాలి డేర్ ఫోర్ ఐ హెటప్ అట్ ఫైవ్ థర్టీ అలాగే సూర్యోదయానికి అరగంట ముందు నిద్రలో వెళ్ళాలి మంచిదే వ్యవహారంలో అలా తీసుకోవాలి బట్ యూ షుడ్ నాట్ థింక్ దట్ సన్ రియల్లీ రైజి సన్ రియల్లీ సెట్స్ దీన్ని స్వామీజీ చెప్పారు ఈ మాట సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు అని తెలుసుకున్న తర్వాత వీడు నిద్ర మరో అప్పుడు పోతాడని మరో అప్పుడు నిద్రలేస్తాడని మీరు అనుకోరు హీ విల్ కంటిన్యూ టు గెటప్ బెటర్ సన్ రైజ్ టైం ఓన్లీ కానీ ఆ పొరపాటు అవగాహన మాత్రం ఉండదు అప్పుడు మీ వ్యవహార శైలిని మీరే మార్చుకోక్కర్లేదు ఈ సోకాల్ సన్ రైజ్ అప్పుడు నిద్రలేస్తారు ఈ సోకాల్ సన్ సెట్ అప్పుడు ఇంటికి వస్తారు కంటిన్యూ టు రావాలి దానికి బట్ ఈవెన్ ఫర్ అ సెకండ్ డోంట్ థింక్ దట్ సన్ హ్యాస్ రైజ్ అన్ సెట్ సన్ సన్ సూర్యబింబం ఏదైతే కలదో సూర్య మండలమో ఇట్ ఈజ్ అటర్లీ అబౌవ్ ద రైజ్ అండ్ సెట్ బిజినెస్ దెర్ ఇస్ నో సన్ రైజ్ దెర్ ఇస్ నో సన్సెట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సన్ ఆ సత్యం తెలుసుంటుంది ఇప్పుడు మరి అమెరికాలో తెల్ల ఇప్పుడు ఎండలో మీకు వస్తుంటాయి అమెరికాలో ఇప్పుడు పోగలవు మరి సూర్యుడు అస్తమించేసి అస్తమించడం అంటే ఏంటండి ఆ పదం ఎలా ఉందో చూడండి ఉదయం అంటే పుట్టడం అస్తమయం అంటే కథమైపోవడం అమెరికాలో ఇప్పుడు పొగలు సూర్యుడు అస్తమిస్తే మరి పొగలు ఎందుకుంది సూర్యుడు అస్తమించడం కాదు ఏం కదా సూర్యుడు సూర్యుడే ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు అస్తమించదు కానీ ఆ స చూడండి దీ ఇది ఇక్కడ పుస్తకంలో రాసింది ఇది మరి ఇది దీని హౌ యూ కెన్ సే ఇట్ ఈజ్ ది హైయ్యెస్ట్ నాలెడ్జ్ హౌ యూ కెన్ సే యునాట్ సేవ్ ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ది ట్రూత్ వాట్ ఈజ్ అపేరింగ్ ఓన్లండి ట్రూత్ కాకపోతే కాకపోవచ్చు బట్ అపీరెన్స్ కూడా ఇంపార్టెంటే కదా అంతా తినిపించట్లేదు బై ఆల్ మీన్స్ హ్యాబిట్ బట్ డోంట్ క్లెయిమ్ ట్రూత్ ఫర్ ఇట్ ఏం మీ సొమ్మెంపోయింది ఇట్ ఈస్ ట్రూత్ అని మేము అమ్మా నాకేం నష్టం లేదు ఇఫ్ యూ థింక్ ద ఇట్ ఈస్ ది ట్రూత్ దెన్ యూ విల్ బీ డిసీవ్డ్ అఫ్ ది ట్రూత్ సత్యం నుంచి వంచితులు అయిపోతారు సత్యం మాకు సత్యం అక్కర్లేదు సత్యం అక్కర్లేకపోవడం ఏంటండి సత్యమే సంసార బంధం నుంచి విముక్తిని కలిగించింది అసత్యమో దిస్ కైండ్ ఆఫ్ మేడప్ సమాచారం మేడప్ మేడప్ అంటే తెలియదు కదండి మేకప్ అంటూ ఉంటారు మేకప్ అంటే దాన్ని కొంచెం కింద మీద పెట్టి మసిపుసి మారేటికాయ చేసిన సమాచారం ఇది సంసార బ్రహ్మం నుంచి విముక్తుని చేయదు పైగా సంసారంలో బందీని చేస్తారు సూర్యు భగవానుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయనుకోకూడదు ఈ బిలీవ్ మే మీరు అలా పొగలు రాత్రి ఓహించాడు అస్తమించాడు ఊహించాడు అస్తమించాడు ఓహించాడు అస్తమించాడని అలాగ ఒకటికి పదిసార్లు అనుకుంటూ ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు అలాగే బతికేయనుకోండి మీకు నిజంగా సూర్యుడు వేయిస్తాడు అస్తమిస్తాడు అనేటువంటి భ్రాంతిలు పడిపోతాయి గోధుల్ సైకాలజీ కాబట్టి సూర్యుడు వేయించాడు అస్తమించాడప్పుడు అన్నప్పుడు అలా తూనా గుడ్డు అనుకుని ఒకసారి దండం పెట్టి ఆయనకు ఉదయాస్తమయాలు లేవు మన దృష్టిలో అలా ఉంది అనే ఒకసారి అలాగా దాన్ని అక్కడికి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం లేకపోతే యూ విల్ మిస్ ది హోల్ ట్రూత్ నేను పుట్టడం నేను మరణించడం అనేది కూడా ఇలాంటిదే ఆత్మానికి నాకు పుట్టుక లేదు నాకు మరణం లేదు అని అనుకో పుట్టుక మరణం ప్రసక్తి వచ్చినప్పుడల్లా యూ టు రికడ్ రిమెంబర్ దట్ ఫ్యాక్ట్ లేకపోతే ఆ ఓరియంటేషన్ ఫోటో పట్టాలా డేట్ సో జ్యోతిషంని అపరా విద్యలో ఎందుకు వేశారో మీకు ఇప్పుడు అర్థమైందా ఫర్ దట్ రీజన్ ఇట్ హై ఇట్ ఈస్ ప్రోన్ ఇన్ టు అపరావిద్య కేటగిరీ బికాస్ ఇట్ ఈస్ హైలీ రిలేటివ్ రిలేటివ్ టు సెన్సెస్ అండ్ మైండ్ దాన్ని పట్టుకునే knowledge నాలెడ్జ్ ఎలాగన్నాం దాని చుట్టూ చాలా సెంటిమెంటల్ అటాచ్మెంట్ డెవలప్ అయ్యి కూర్చుంటుంది దాంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో దీని మీద శంకర్లు వివరణ చేస్తారు సో ఇదంతా కూడా అపరా విద్యలో విశిస్తాయి దీ అథ పరా తర్వాత చూద్దాం పరా విద్య తర్వాత చూద్దాం భాష్యకారులు ఏమన్నా తర్వాత చూద్దాం కత్ర కా అపరా సో తత్ర అంటే ఆ రెండింటిలో అపరా ఏమిటి అనేది చెప్పబడుతోంది సో నేను మమల్గా స్టాండర్డ్గా చెప్పిదే ఇది కర్మకాండకి సంబంధించినటువంటి సమాచారం అదంతా కూడా ఋగ్వేద యజుర్వేద అంటే కర్మకాండ పోర్షన్ ఏదైతే ఉన్నదో అది ఉపనిషత్తు కూడా కేవలం కంఠస్థం చేసినట్లయితే దాన్ని అపరావిద్యుల విషయం కంఠస్థం చేసి అర్థం తెలిసింది కానీ ఆ అర్థం వాడికి ఎసిములేట్ కాలేదు అపరావిద్యుల విషయం ఇంతవరకు అపరా విద్యుల బాధలు తీసుకుంది సో వీల్ కమ్ టు దాట్ సో ముఖ్యంగా మీరు కర్మకాండ పోషం రుగ్వేదా అంటే నైంటీ నైన్ పర్సెంట్ కర్మకాండే కర్మకాండకి బేసిస్ ఏవిటో తెలిసినా అండి ఇక్కడ మీరు కర్మకి బేసిస్ ఏవటో తెలిసిన అసలు కర్మ ఎనీ యాక్షన్ కర్మకి బేసిస్ సేవ కంటే నేను ఉన్న ఈ స్థానం కంటే మరో స్థానం బాగుంటుంది నేను ఉన్న ఈ కాలం కంటే మరో కాలం బాగుంటుంది నేను ఉన్న ఈ స్థితి కంటే మరో స్థితి బాగుంటుంది అప్పుడు కర్మ పిక్చర్లోకి వస్తుంది లేకపోతే కర్మకి కర్మకి ప్రవేశమే లేదు నేను ఉన్న చోట ఉన్న కాలంలో ఉన్నట్లుగా నేను పూర్ణంగా హ్యాపీగా ఉన్నాను ఇంక మీకు కర్మాకలది ఏమవుతుంది ఇదో నీట్లు అనే కర్మ అది అంత మౌలికమైన భేదం ఉన్నది కాబట్టి వాడు నేను భూలోకంలో ఉన్నాను నాకు స్వర్గలోకంలో బాగుంటుంది భూలోకంలో బాగుండదు స్వర్గలోకంలో బాగుంటుంది ఎందుకని విశాలే అన్నాడు శ్రీకృష్ణ స్వర్గలోకే విశాలే విశాలంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అంతా క కంజెస్టెడ్గా ఉంది రోడ్లో వెళ్ళి కూడా చాలా ఇరుకిరుగ్గా ట్రాఫిక్ జామ్స్ వీటితోటి వాటితోటి స్వర్గలోకం విశాలం చేతంభత్వ స్వర్గలోకం విశాలం సో అమెరికా వెళ్తే స్వర్గలోకం విశాలం లేదా ఎందుకంటే ఓపెన్ స్పేసెస్ అవి ఉంటాయి చాలా విశాలంగా ఉంటుంది యూరప్ అలా ఉంటుంది మళ్ళీ యూరప్ అది విశాలం అని చెప్పడానికి వీల్లేదు ఇంకో రకంగా స్వర్గంలాగా ఉంటే ఉంటుందేమో కానీ విశాలం అంటే ఆఫ్రికాకైనా వెళ్ళాలి లేకపోతే అమెరికాకైనా వెళ్ళాలి స్వర్గలోకం విశాలం సో స్వర్గలోకం బాగుంటుంది ఇక్కడేం బాగుంటుంది 2003 థౌజండ్ త్రీ కాదు మన భవిష్యత్ అంతా టూ థౌజండ్ ఫోర్ బాగుంటుంది టూ థౌసండ్ ఫోర్లో వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫైవ్ బాగుంటుంది అనమాట ఎంతసేపు భవిష్యత్తు చూస్తూ ఉంటుంది లేకపోతే గతం ఏటో గడిచిన కాలం అంతా పుణ్యకాలం అండి ఇప్పుడు అంతా పితప్ప కాలం వచ్చేసిందని పెద్దవాళ్ళు ప్రతివాడు ఇదే వాట ఇప్పుడు చాలా యూస్లెస్ కాలం ఇది గడిచిపోయిన కాలం గొప్ప కాలం తాను ఉన్న కాలం మంచి కాలం కాదండి తాను ఉన్న స్థానం మంచి స్థానం కాదండి తాను ఉన్న స్థితి మంచి స్థితి కాదండి వాడు ఎప్పుడు గోగపడతాడు అంటారు అది ఈ రకమైన అసంతృప్తిలో ఉన్నవాడు వాడికి ఆత్మవిద్య వాడిని విముక్తున్ని చేస్తుంది అసలు వాడు ఆత్మవిద్యని పర్స్యూయే చేసినట్లయితే ఎందుకంటే ఆత్మ ఈ స్పూర్ణం నౌ షియర్ అండ్ యాజ్ అది సంగతి అంటే అంతకంటే ఏం కావాలండి ఆత్మవిద్య యొక్క మహిళ ఇంకేం కావాలి మీకు బట్ మోర్ యూ ఆర్ మీకు స్థాన చలనం అక్కర్లేదు కాలంలో వెయిటింగ్ అక్కర్లేదు మార్పులు జర్పులు అక్కర్లేదు హియర్ అండ్ నౌ ే యు యు ఆర్ యుర్ పౌర్ణం అని అది బోధించే విద్య అది పరావిద్య అపరావిద్య ఏమిటంటే నేను ఇప్పుడు ఇక్కడ బాగులేదు స్వర్గం వెళ్తే బాగుంటుంది సో అయితే కర్మ చేయాలి ఎందుకంటే మీ స్థితి ఎప్పుడైతే బాగోలేదో ఇంప్రూవ్మెంట్ కోసం కర్మ చేయాలి కర్మ ఆవును మరి కర్మ చేయాలి వై ఐ అంది కర్త నేను కర్తని అహం కరో మీ చేసీవాడనో నేను పీపుల్ ఆర్ చికీర్ష బ హాగ్యం పీపుల్ వాంట్ టు డూ సంథింగ్ దే డోంట్ వాంట్టు నో ఎనీథింగ్ నోయింగ్ ది నోయింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ డూయింగ్ మీరు అమ్ముకోవచ్చు డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ దాన్ నోయింగ్ అని in blue may knowing is more difficult than doing so anje pana lokallo roju kuli chesi vadiki 100 rupayalu isthe ade kutti lo kuttsuni paper lo santakaalu pedtho nalupu chesi vadiki 1000 rupayalu ista adhe oka kaalamiki -ka 8 hours period knowing is more difficult than doing అండ్ నూయింగ్ ఈజ్ సుపీరియర్ టు డూయింగ్ ఈ సత్యాన్ని గుర్తించడానికి మనిషికి చాలా టైం పడుతుంది అసలు సో ఈ కాబట్టి నేను కర్తను ఈ చేసి నేను స్వర్గానికి వెళ్తాను ఇక్కడ నాకు ఆనందం లేదు స్వర్గంలో ఆనందం ఉంటుంది ఇక్కడ నాకు ఆనందం లేదంటే అర్థమైతే నా స్వరూపంలో ఇక్కడ దుఃఖమే కానీ ఆనందమే లేదు స్వర్గంలో ఆనందమే కానీ దుఃఖం ఉండదు ఇది ఏ టు జీ ఇట్ ఈస్ రాంగ్ అంతా రాంగ్ కానీ ఆ రాంగ్ సమాచారం బేసిస్ మీదే యజ్ఞము అనే ఒక కర్మ నేను నిర్మాణమై ఉంటుంది ఓకే కమాన్ సో యు ఆర్ హియర్ ఎస్ యు వాంట్ గో టు హెవెన్ వేర్ యూ విల్ బి హ్యాపీ ఎస్ యు ఆర్ ది కర్త ఎస్ కమాన్ నువ్వు అగ్నిష్టోమో అనే యజ్ఞించేవి ఈ అగ్నిష్టోమం అని ఎలా చేయాలి ఇవో ఇలా అసలు ఆ బేసిక్ ప్రొమిస్ చూడండి ఏ బేసిస్ మీద అసలు ఈ కర్మ అవసరమైందో ఆ బేసిస్ తప్పు అంచేతన ఆ బేసిస్ తప్పు సత్యాన్ని వాడు తెలుసుకునే స్థితిలో లేడు కాబట్టి వారికి ప్లాసిబో ఇస్తారు చూడండి ఆ రకంగా ఈ కర్మకాండని శృతి వాడికి అందజేసింది వాడి స్థితిని బట్టి శృతి వాడి కర్మకాండం అందజేసింది అంచేతనే కర్మని వేదం బోధించినప్పుడు తాత్పర్యంతో బోధించదు వేదం మొత్తం మీద స్వామీజీ ఒక మాట చెప్పారు చాలా బాగా చెప్పారు వేదం మొత్తం మీద నువ్వు కర్తవి నీ స్వరూపములో కర్తృత్వము భాగము నువ్వు కర్తవి స్వతహాగా కర్తవి అనే మాట వేదం ఎక్కడా చెప్పలేదు ఇన్ని విశేషణాలు వద్దు నువ్వు కర్తవిత్వం కర్త అనే మాట మీకు వేదం మొత్తం మీద ఎక్కడా చెప్పలేదు మరి ఇంత కర్మల్ని బోధించిన వేదం మరి నిన్ను కర్తని చెప్పలేదు మరి ఎందుకోసం చెప్పింది ఆ కర్మల్ని అంటే నేను కర్తను అనుకునే వాడి కోసం చెప్పింది వాడి కోసం చెప్పింది నేను కర్తను అనుక్కుని కోసం చెప్పింది వీలు తిరుగుతూ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఆ వీళ్ళు కూర్చుంటే అక్కడికి వెళ్ళి దిగచ్చు ఎందుకంటే అక్కడికి వెళ్ళి దిగితే ఏమవుతుంది త్రీలు వస్తుంది కొన్ని నేల మీద నిలబడితే థ్రిల్ రాదు అనుకుని వాడికి ఆ వీలు తిరుగుతుంది ఐ డోంట్ కేర్ ఫర్ దిస్ త్రిల్ అని అనుకున్నాడు అనుకోండి ఆ వీలు ఆ వీలు సమాచారం అంతా మీకు అవసరం ఈ మార్కెట్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ అలాంటివి షాంపూ స్వామీజీ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ షాంపూ గోడిగుండు అంత సుఖం లేదు గోడిగుండు వాడికి షాంపూ ఒక్కర్లేదు గోడిగుండు కానీ వాడికి కానీ షాంపూ ఒక్కర్లేదు ఇదే నీట్ శాంపు వేదము యొక్క కర్మకాండ ఆత్మతృప్తి కోసం కాదు ఇది నాట్ మ్యాట్ పర్వం అంచేతనే వేదము నీవు కర్తవి కాదేరా నువ్వు ఆత్మ ఎందే సర్వము అన్నది ఆత్మకామహ ఆత్మకామహ ఆత్మకామహ ఆత్మకాముడే ఆప్తకాముడు అని వేదము నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవని చెప్పింది అవేవే దానికి లేదు అంటే సరే అయితే కర్మలు చేసుకుంటుంది ఆ విధంగా ఒక లోవర్ లెవెల్లో చెప్పినటువంటిది కనుక ఋగ్వేద యజుర్వేద సామవేదో ధర్మవేద ఇవన్నీ కూడా అపరావిద్యలో పడిపోయాయి భాష్యం అన్నాము ఋగ్వేదర్వేద సామవేద అధర్మవేదైతే చరో వేదా సో ఈ నాలుగు వేదములు ఇవి అపరావిద్య వాటిలో ప్రధానంగా కర్మకారణ పోర్షం ఉపనిషత్తులు కూడా నేను చెప్పే స్థితి వరకు అపడ విద్యలో అది ఎవరు వస్తుంది ఆ విషయం అంత శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్తం ఛంద జ్యోతిషం షట్ ఈ ఆరు అంగములు అగ్జిలియరీ సైన్సెస్ ఈ ఆరు అంగముల యొక్క సమాచారం కొంత తెలుసు ఇప్పుడు ఇందాక నన్ను అడిగితే నేను చెప్పాను ఇది ఉదాత్తం ఉదాత్తం స్వెల్తం అలా తెలియపోతే ఎలా అనౌన్స్ ప్రొనౌన్సింగ్ ఎలా చేస్తారు తప్పు చెప్తారు అలా కాకుండా అది తెలుసుంటే కదా మరి వల్లించడం అనేది సాధ్యం కాబట్టి శిక్షా ఇజన్ అంగము దానికి అర్థం చెప్పుకున్నారనుకోండి జాతవేదసే జాత వేదాహ అస్మాత్ ఇది జాతవేద ఈయన నుండి వేదములు పుట్టినది ఇది జాతవేదాహ తస్మై జాత సే అంటే పరమేశ్వరుడు అని అర్థం సో జాతవేద శబ్దానికి నిరుక్తం చెప్పాను నేను జాతాహ వేదాహ యస్మాత్ సహ నిరుక్తం ఈ నిరుక్తం అయిపోయింది ఎలా చెప్పగలిగానంటే నేను వారం రోజుల క్రితమే నాకు ఈ అసలు నిరుక్తం ఎలా ఉన్నా నాకు డౌట్ వచ్చి ఏదో భాగవతంగా ఎక్కడో ఉంటే డౌట్ వచ్చి నేను నిరుక్తం పుస్తకం తీసుకూశాను దాంట్లో ఈ అర్థాన్ని ఇచ్చారు కాబట్టి తెలిసింది కాబట్టి నిరుక్తం అవసరం జాతవే దశే చతుర్థి ఏకవచనం సకారాంత శబ్దం అదే ఆ మాత్రం లేకపోతే వాడు వేదం ఏం చెప్తాడండి పూర్వం పాపం సంస్కృతం పాత సంస్కృత పాఠాలు చెప్పిన ఈ కాలంలో సంస్కృతం స్వరూపం ఒకరు లేకుండా పాఠం చెప్పేస్తుంది ఇదో పెద్ద విద్యులు ఇది ఇంగ్లీష్ రూపం కూడా ఇంగ్లీష్ పుస్తకం ఆ సాహసం చేయరు కానీ సంస్కృతం అంటే లోకువా సంస్కృతం చదువుకోకుండగా ఉపనిషత్తులు భాష్యాలు అన్నీ చెప్పేట ఏది వెనక్కి తీసి పనేలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది అక్కడ చదవడంనో మనకు తోచింది చెప్పడంలోనో ఏముంది సో సో వ్యాకరణం తెలుసుండాలి వ్యాకరణ జ్ఞానం లేదే ఒక్క వాక్యం కూడా మీరు ఏమీ హ్యాండిల్ చేయలేరు వ్యాకరణం తర్వాత నిరుక్తం నిరుక్తం అంటే ఎటిమాలజీ అసలు పదాన్ని చూడగానే దాన్ని విత్పత్తి అది ఏ విధంగా ఉదయించింది దాని అర్థమేంటి అన్నది పట్ట నేను మన భాగవతం పుస్తకం చూస్తూ స్వస్తి అని ఉంటుంది స్వస్తి నా ఇంద్రో వృద్ధశ్రవాహ స్వస్తి స్వస్తి అంటే మంగళము అని ఎప్పుడు ఈ స్వస్తి అనే పదానికి నిరుక్తం చూడాలని నాకు ఎప్పుడు అనిపించలేదు అసలు నాకు నా దృష్టి నిరుక్త దృష్టి నేను నిరుక్తం మీద నాకు చాలా ప్రీతిగా నేను చూస్తూ ఉంటా అర్థనిచ్చే పరీక్షతాన్ని కూడా దాని లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం నాకు అలవాటు స్వభావ నేను ప్రయత్నపూర్వకంగా అలవరుచుకున్నది అయినా కూడా స్వస్తి అనే పదానికి నిరుక్తం చూడాలి అని నాకు అనిపించలేదు దాని మీద శ్రీధరాచార్యులు భాగవతంలో సు అస్థి ఆయన అలా రాయలేదు శోభన సత్తా అని రాశారు శోభన సత్తా అంటారు ఏమి చేయాలి స్వస్తికి శోభన సత్తా కథ నుంచి వచ్చిందా అని చూస్తే కింద వంశీధరాచార్యులు దాన్ని వివరించారు సు అంటే శోభన తెలుస్తాడు మంచి అస్థి సు అస్థి అస్థి అంటే మళ్ళీ అస్థి సహసంతిలో ఉండే అస్థి కాదు అస్థి స్థాన సమితిలో ఉండే అస్థి వెర్బల్ రూ వెర్బల్ ఫామ్ ఉన్నది అని అర్థం సత్తా అనే అర్థం రాదు కానీ ధాతువులకి ఇక్ష్టిపాధాతు నిర్దేశే అనే ఒక ధాతువు యొక్క స్వరూపాన్ని నిర్దేశించడానికి ఇక్ అనే ప్రచయాన్ని స్టిప్ అనే ప్రచయాన్ని చేస్తారు సో భూధాతువుకి స్టిప్ అనే పరిచయం చేస్తే అసధాతువుకి అతి మిగిలి అస్థి అని అవుతుంది అంటే ది బేసిక్ మీనింగ్ ఆఫ్ ది వెర్బన్ దట్ ఈస్ సత్తా సో శోభన సత్తా అని రాస్తే ఐ వాజ్ ఫిల్డ్ దేర్ ఇస్ సో మచ్ వ్యాకరణం అండ్ నిరుక్తం ఆల్సో సో ఈ విధంగా మంత్రం వ్యాఖ్యానం చేసేప్పుడు మీకు నిరుక్తము వ్యాకరణము తెలుసు ఉండాలి ఛంద ఛందస్సు కూడా కొద్ది గొప్ప తెలుసు ఉండాలి ఎందుకంటే o chandas ఛందస్సు ఉంటుంది ప్రతి మంత్రాన్ని మీరు ఉచ్చరించే ముందు ఛందస్సు తెలుసుకుని ఉచ్చరించాలనే ఒక శాస్త్రం కూడా ఒకటి ఆదిచహృదయం ఆదిచహృదయం కదా ఎక్కడో ఇంకో చోట రాశాను అన్నమాట సో ఛందస్సు గాయత్రి ఛంద మీరు గాయత్రి మంత్రం చెప్పేప్పుడు దాన్ని ఛందస్సు గాయత్రి ఛందస్సు గాయత్రి దేవత గాయత్రి కాదు దేవత సవిత సో ఇక లోకంలో గాయత్రి దేవత అనుకుంటారు గాయత్రి దేవత కాదు సవిత దేవత ఛందస్సు గాయత్రి వెరీ క్లీన్ సో గాయత్రి చంద హత దేవత వెరీ వెరీ క్లియర్ ఇట్ ఈజ్ అలాగే మంత్రం అలా చెప్తారు కదా జపం చేసే వాళ్ళు అలా చెప్తారు సో ఆ ఛందస్సు యొక్క జ్ఞానం అవసరము దీనికి గాయత్రి ఛందస్సు అయితే మరో మంత్రానికి ఇంకేదో ఛందస్సు ఉంటుంది ఉష్ణిఛంద అనుష్ణుఛంద బృహతీ ఛందటి ఛందస్సులు ఎంతో కొంత సమాచారం తెలుసు ఉండాలి సమ్ సమ్ స్మాల్ సమ్ సమాచారం సో తెలియకపోతే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ సమాచారం అవసరం ఆధ్యది అని వేదస్వరూపాన్ని నిరూపించడానికి అది అవసరం సో ఈ ఆదు జ్యోతిషం జ్యోతిషం అంటే ఉదయాస్తమయాల టైమింగు ఎందుకంటే ఉదిటే దుహోతి సులు ఉదయించిన తర్వాత హోమం చేయాలి ఉదయం చేయడం లేదో ఎలాగే అంటే మీకు మేఘాలు పట్టినప్పుడు ఉదయం చేయడం లేదో తెలియదు అంచతనం తర్వాత ఈ పల్లెటూళ్ళలో ఎక్కడో ఉన్న ఏదో కొండ వెనకాల కొండే ఉదయించినా కూడా మనకు ఉదయించేయడం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ తీస్తారని బేసిస్గా తీసుకుని ఈ టైంకి ఉదయించినట్టు లెక్క ఈ టైంకి అస్తమించినట్టు లెక్క అని ఒక క్యాల్కులేషన్ ప్రకారం వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు ఆ టైమింగ్ చూసుకోవడం అంటే అదే ఉదయాస్తమయ అంతేగాని ఫిజికల్గా వెరిఫై చేసి మీరు ఉదయాస్తమయాలు నిర్ణయించడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఆల్ ది టైం పాసిబుల్ కాదు తర్వాత వాస్తవంలో సూర్యుడు వదిలేస్తున్నా లేనేలేవు సోన్లీ టైం వూ హెటిల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఏ కర్మ అంటే స్టేషన్ రైల్వే స్టే ఒకప్పుడు ఇప్పుడు రైలు కరెక్ట్ టైంకి నడుస్తున్నాయి సో ఒకప్పుడు జోకిది రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళి ఇదిగో టైం టేబుల్ అండి రైల్వే టైం టేబుల్ రైలు రెండు గంటలకు వస్తున్నాను రాశారు మూడు అయింది ఇంత దాకా రాలేదు సో వాట్ కైండ్ ఆఫ్ టైం టేబుల్ ఇట్ ఈజ్ అసలు మీరు ఈ టైం టేబుల్ ఎందుకు ప్రింట్ చేస్తున్నారు అని అడిగాడు ఆయన చెప్పాడు టైం టేబుల్ ప్రింట్ చేయకపోతే అది గంట లేట్ అని మీకు ఎలా తెలుస్తుంది అందుకోసం ప్రింట్ చేసామని టైల్ టైంకి రెండు అంటే రెండింటికి వస్తుందని కాదండి మీకు ఎంత లేటో తెలియడం కోసం టైం మేము ప్రింట్ చేసి ఇప్పుడు ఎంత లేట్ అవుతుంది తెలిసింది ఆ రకంగా కరెక్ట్గా ఆ టైంకి సూర్యుడు వేయిస్తాడు ఉదయం లేదండి సూర్యుడికి సూర్యుడు ఉదయించడం ఏమిటి ఉదయం లేదంటూ ఉండే సూర్యుడు అస్తమిస్తాడు అస్తమయం లేదు మరి ఎందుకు అంటే సూర్యుడు ఉదయాస్తమయాలు నిర్ధారణ చేయడం కోసం చెప్పిన టైములు కాదు నువ్వు అర్ఘ్యప్రదానం ఈ టైంలో ఇచ్చుకోవు దీనికి ఒక పావుగట్టి పూర్వంలో జపం చేసుకో అని ఒక కర్మని విధించడం కోసం చెప్పిందే కానీ It is not meant ఇట్ ఇస్ నాట్ మెంటర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ది యాక్చువల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ రిఫరెన్స్ టు ది సన్ ఇన్ఫ్యాక్ట్ మీ పంచాంగానికి నువ్వు సూర్యుడికి సమాధానం లేదు ఎందుకంటే పంచాంగం తెరిస్తే ఉదయాస్తమయంతో ఆరంభం సూర్యుడు ఉదయాస్తమయం లేదు చేపనే పంచాంగకర్తలు కూడా మేమేదో పరమసత్యాన్ని లోకానికి అందజేస్తున్నామని వాళ్ళు అనుకోకూడదు వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ అల్టిమేట్ రియాలిటీ టు ది వరల్డ్ వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళు మోసపోతున్నారు ఎదరో వాళ్ళని మోసపెడుతున్నారు సో అది పరమసత్యమేం కాదు ఇట్స్ ఇంపిరికల్ నాలెడ్జ్ ఇతిహాసం ఎంపిరికల్ వాల్యూ కర్మ చే ఆ కర్మని చేసే సందర్భం ఉన్న వాడికి ఆ టైం అవసరం రైల్వే టైం టేబుల్ అదే ఇట్ ఈ సంథింగ్ లైక్ దాట్ కాబట్టి అంచేతనే దాన్ని అపరా విద్యులో వేశారు జియో వచ్చేసాం ఎందుకంటే ది అల్టిమేట్ ట్రూత్కి దీనికి సంబంధం ఉండదు అల్టిమేట్ ట్రూత్ని పట్టుకుని ఉండదు అల్టిమేట్ ట్రూత్ నుంచి పక్కటి జరిగి దెన్ డెవలప్స్ దేర్ ఫార్ యూ టు సే దట్ ఈస్ అపరా విద్య హౌ యూ కెన్ సై ఇట్ ఈస్ ది అపరా ఇట్ ఈస్ ది పరావిద్య అపరావిద్య కెన్ నెవర్ బి అని చేత జ్యోతిషం కూడా అపరా ఈ ఆరు వేదాంగములు అపరావిద్య అస ఇదానీ ఇయ పరావిద్యా ఉచ్యతే తద్వక్ష్యమాణ విశేషణం అక్షరమధిగమ్య ప్రప్యతే సో అథ పరా ఉండే అథ అంటే తరువాత సో ఇప్పుడు అంటే అపరావిద్యం చెప్పిన తర్వాత ఇప్పుడు అథ ఇయం పరావిద్య ఉచ్యతే ఇంకా పరావిద్య అని చెప్పాలి దాని ఇంట్లోనో ఆ పరావిద్యని చెప్తోంది స్టూడే అథ పరా అథ పరా అని ఓ లిస్టు చెప్పాలి కదా అపరా అని ఓ లేదు లిస్ట్ ఏమీ లేదు కొని ఒక్కటేనా అథ సో సో అని చెప్తుందా అలా కూడా చెప్పండి ఎందుకంటే